తిరుమల లీలామతం అధ్యాయం శేషాద్రి ఆనందాద్రి జనక మహారాజు దుఃఖనాశనానికి ఏం చేయాలి అని కులగురువు శతానందుని అడిగితే శతానందులు వేంకటాచల మహత్వాన్ని వినాలని భవిష్యోత్తర పురాణంలో చెప్తూ ఈ కొండకు ద్వాపరయుగంలో శేషాద్రి అని పేరు ఎలా వచ్చిందో చెప్పారు సనకసనందనాథులను వైకుంఠ ద్వారం వద్ద ఆపివేసినందుకు జయ విజయులకు శాపం వచ్చిన కారణంగా పదవీ భ్రష్టులై దైత్యులుగా అవతారాలెత్తిన సందర్భంలో ఒక సమయంలో ఆదిశేషుని ద్వారం వద్ద ద్వార పాలకునగా శ్రీమహావిష్ణువు నియమించారు వాయుదేవులు సాక్షాత్తు భగవంతుని కుమారులు బ్రహ్మలాగా ఏదో ముఖ్య కారణం వల్ల శ్రీ మహావిష్ణువుని దర్శించడానికి వైకుంఠానికి వస్తాడు వాయుదేవునికి భగవంతుని ఎప్పుడైనా ఎక్కడైనా చూసే సామర్థ్యం శక్తి భగవంతుడు అనుగ్రహించినవి శేషుడు అతనిని తన బంగారు దండంతో ఆపడం జరిగింది చాలా ముఖ్యమైన విషయం లోపలికి త్వరగా వెళ్లాలి భగవంతుని వెంటనే కలవాలి అన్న వాయుదేవుని మాటలు శేషుడు లెక్క చెయ్యలేదు ఎవరిని ఆపాలో ఎవరిని ఆపకూడదో కూడా తెలియదా సనకసనందులను దురుసుగా ఆపి శాపానికి పాలై రాక్షస జన్మలు అనుభవిస్తున్న జయ విజయుల వృత్తాంతం నీకు అలా కావాలని ఉందా అని వాయుమూర్తి నచ్చజెప్ప ప్రయత్నించాడు జీవులందరికీ శ్వాసోచ్సాలు ఇచ్చి ప్రాణంతో ఉంచేదే వాయుదేవులు గరుడ శేష రుద్రాది దేవతలందరికీ ఈ నియమం వర్తిస్తుంది అంతేగాదు రుద్రదేవులు వాయుదేవుని శిష్యుడై ఉపదేశం పొంది నలభై బ్రహ్మకల్పాలు తపస్సు చేసి శేష పదవికి వచ్చి భగవంతునికి శయినతల్పంగా వచ్చిన శేషదేవులకు కొంత అధికార దర్పం అహంకారం స్వల్ప అజ్ఞానంతో వచ్చిందని పురాణం చెప్తుంది వాయుదేవుని అనుగ్రహంతో అపరోక్ష జ్ఞానం పొంది రుద్ర పదవి తర్వాత శేష పదవి వచ్చిన ఈ శేషునికి గర్వభంగం చేయాలనది భగవంతుని సంకల్పం అలా అనర్ధాన్ని పొందడానికే వాయుమూర్తిని అవమానించి వైకుంఠ ద్వారం వద్ద నిలిపివేశారు పోని లోపలికి వెళ్లి తాను వచ్చినట్లుగా భగవంతునికి తెలుపుమని భగవంతుడు ఆదేశం ఇస్తేనే లోపలికి వెళ్తా పేదంటే లేదు అన్న వాయుదేవుని మాటలు కూడా శేషుడు లెక్క చేయలేదు ద్వార తనకున్న అధికార దర్పంతో తనకన్నా అధికుడైన వాయుదేవుని చిలకనగా మాట్లాడి నిర్లక్ష్యం చేయడం వారిద్దరికి మాటా మాటా పెరగడం జరిగింది భవిష్యోత్తర పురాణంలో వీరిద్దరి సంభాషణ చాలా వివరంగా ఇవ్వబడింది శేషుడు వాయుదేవుని ముందు భగవంతునికి తాను ఎంత సన్నిహితుడో చెయ్యగా అంగరక్షకునిగా ఇప్పుడు ద్వారపాలకునిగా తాను శ్రీ మహావిష్ణువు పరివారం భక్తులందరిలో ముక్తుడునని వాయుదేవుని వంటి వారికి గౌరవం ఇవ్వవలసిన పని తనకు లేదని వాదించాడు కాళ్లు బట్టే పనివాడు రాజు పక్కన ఉన్నాడని దూరంగా ఉన్న కన్నకుడుకైన రాజకుమారుని కంటే దగ్గర అని వాయుదేవుని వాదన నేను ఎల్లవేళలా భగవంతుని సాన్నిధ్యంలో సేవలో ఉన్న అంతరంగకుడిని కనుక నా వంటి ముఖ్యమైన వారు భగవంతునికి ఇంకెవరూ లేరు అని శేషదేవుని ప్రతివాదన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క దగ్గరగా ఇంట్లో ఉన్నంత మాత్రాన బయట కట్టిన ఏనుగు కన్నా గొప్పదవుతుందా అని వాయుదేవుల ప్రతిపాదన ఇలా మాటా మాటా పెరిగి పెద్దగా వాదులాడుకుంటున్న వీరిద్దరి దగ్గరకు లోపల నుండి వచ్చిన సర్వజ్ఞుడైన శ్రీ మహావిష్ణువు ఎందుకు గలాటా అని అడగగా వాయుదేవునిపై శేషుడి ఫిర్యాదు చేశాడు భగవంతుని ఆజ్ఞను పాలిస్తున్న తనను నిష్ఠూరంగా మాట్లాడుతూ వాయుదేవుడు తానేదో గొప్పవానిగా శ్రీ తానే హితుడనట్లు పేలుతున్నాడు శేషుడు అలా మాట్లాడుతున్నా వాయుమూర్తి భగవంతుని స్తోత్రం చేస్తూ ఊరికే ఉంటాడు శేషుని మాటలు విన్న భగవంతుడు వాయుమూర్తితో ఇలా అంటాడు ఇంత గర్విష్ఠుడైన శేషునితో నీకేం పని వాయుదేవుని ఉద్దేశించి అలా చెప్పి శేషునితో అందరికన్నా నేను చాలా గొప్ప అని చెప్పుకోవడం కన్నా కార్య ఎవరు గొప్పో సూచించి భగవంతుడు ఇద్దరికీ బలపరీక్ష పెడతాడు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటింది శాస్త్రం ప్రకారం దేవతలు మానవుల వలె కాదు మానవులలో బుద్ధిబలం కన్నా వారికి దేహబలం బలం లేకపోవచ్చు దేహబలం కలవానికి బుద్ధిబలం ఉండాలన్న నియమం ఏమీ లేదు దేవతల విషయంలో అలా కాదు దేహబలం బుద్ధిబలం సమానంగా ఉంటాయి వారి తారతమ్య ప్రకారం సమకక్షలోని వారికి సమాన బుద్ధిబలాలు కింది కక్షలోని వారి కన్నా వారి పై కక్షలో ఉన్నవారికి నూరు రెట్లు బుద్ధిబలం దేహబలం ఎక్కువగా ఉంటుందన్నది శాస్త్రం కనుక బల నెగితే వారు బుద్ధిలోనూ గొప్ప దేహబలంలోనూ గొప్ప అన్నది నిర్ధారణ అవుతుంది అందుకే భగవంతుడు వీరిద్దరికి బల పరీక్ష పెడతాడు దూరంగా ఉన్న ఒక పర్వతాన్ని శేషునికి చూపించి అది మేరువు పుత్రుడు ఆనందుడు దానిని చుట్ట చుట్టుకుని గట్టిగా దిగిసిబట్టి ఉండు నీ విషద్వేళలతో దానిని రక్షించు వాయుదేవుడు ఆ పర్వతాన్ని కదిలించకుండా చూడు కదిలిస్తే వాయుదేవుడు గొప్ప దాన్ని కదలచలేకపోతే నీవే వాయువు కన్నా అలా ఆదేశించబడిన శేషుడు వెంటనే ఆ పర్వతాన్ని చుట్టలా చుట్టుకుని విషం గక్కుతూ వాయుదేవుని నుండి ఆ పర్వతాన్ని రక్షించడానికి సన్నద్ధమయ్యాడు వాయుదేవులు భగవంతునికి నమస్కరించి కనిష్టాంగుళి సంస్మర్యాత్ తన కాలి చిటికిన వేలుతో పర్వతాన్ని తాకగా అది పైకి లేచి వేల యోజనాల దూరంగా పోయి దక్షిణ దిక్కున శేషునితో సహా సువర్ణముఖీ నదీ తీరాన పడిపోయి ఆ పర్వతానికే శేషాద్రి లేక శేషాచలం అని పేరు వచ్చింది ఆ పర్వత శ్రేణి శ్రీశైలం నుండి తిరుమల వెంకటగిరి వరకు పరుచుకుని శేషాచల కోణాలుగా ప్రసిద్ధి చెందింది ఈ వృత్తాంతం జీవోత్తమత్వాన్ని ప్రతిపాదించేవి వాయు వాయుదేవుడి జీవోత్తముడా లేదా శేషదేవుడి జీవోత్తముడా అన్నది నిర్ణయించడానికే ఈ సన్నివేశం భవిష్యోత్తర పురాణం కొన్ని ప్రతులలో కొంచెం కథలో తేడా ఉంది పర్వతాన్ని వాయుదేవుడు కదిలించలేకపోయారని శేషుని శక్తి ముందు వాయుదేవుని బలం పనికి రాలేదని కానీ వాయుదేవుని ప్రార్థనతో భగవంతుని ఆదేశంతో శేషదేవులే వాయుదేవునిపై కరుణించి కొంచెం కదిలారనే శ్లోకం కొన్ని ప్రతులలో ఉంది శేషదేవుని జీవోత్తమునిగా ప్రతిపాదించేవారు భవిష్యోత్తర పురాణాల్లోని శ్లోకాలను మార్చి వ్యాసులు రచించిన శ్లోకానికి బదులు వేరొక శ్లోకం చేర్చారని కొందరి వాదన ఈ ఒక్క శ్లోకం కాకుండా పూర్వాపరాలు చూస్తే శ్లోకాన్ని మార్చారని తెలుస్తుంది భగవంతుని మాటల్లోనే శేషుడు మానిన అత్యంత గర్వి అనే పదాలు వాడబడ్డాయి శేషుని గర్వభంగానికే ఈ సంఘటన జరిగింది బ్రహ్మపురాణంలోను ఇతర పురాణాల్లో కూడా ఈ ప్రసక్తి విపులంగా ఉంది బ్రహ్మపురాణంలో వ్యాసుల వారు మేరు మాటల్లో చెప్పిన విషయం చాలా స్పష్టంగా ఉంది తప్పు చేసిన వాడు శేషుడైతే శిక్ష నా కొడుకు ఆనంద పర్వతంకు పడింది అని మిగతా పురాణాల్లోని ఈ విషయం భవిష్యోత్తర పురాణంలోని పూర్వాపరాలతో పరిశీలిస్తే శేషుని గర్భభంగం కోసమే భగవంతుడు ఈ ఘటన జయించాడని స్పష్టమవుతుంది ఇలా వాయుదేవుల శేషుల సంవాదంతో జరిగిన సంఘటన విని మేరు పర్వతాభిమాన దేవత శ్రీ మహావిష్ణువు వద్దకు పరిగెత్తుకు వచ్చి స్వామి వీరిద్దరి మధ్య తగాదాతో నా తనయుని తన్ని తెరిగి పుట్టారు ఇది న్యాయమా ఆ శేషుడు చుట్టుకొనిన పర్వతం నా తనయుడు ఆనందుడు ఇప్పుడు అతను వేల యోజనాల దూరంలో భూలోకంలో పడి ఉన్నాడు మీరే రక్షించాలి అని మొరబెట్టుకున్నాడు మేరుదేవుని ఊరడించి మహావిష్ణువు ఇదంతా నా ఇచ్చతోనే జరిగింది ముందు ఇరవై కలియుగంలో నేను భూలోకంలో గడిపే సన్నివేశం ఉంది అప్పుడు నీ తనయునిపైనే నా నివాసం దానితోనే నీ తనయుని జన్మ సార్థకమై కలకాలం కీర్తి ప్రతిష్టలు అతనికి కలుగుతాయి అన్నాడు మార్కండేయ వరాహ పురాణాల్లో మహావిష్ణువు ఆజ్ఞతో గరుత్మంతుడు వైకుంఠాన్నే ఈ పర్వతంపైకి తెచ్చాడని అందుకే దీనికి వైకుంఠాద్రి అని పేరు కూడా ఉన్నదని చెప్పబడింది అందుకే ఆ పర్వతం ఆనంద పర్వతం శ్రీనివాసుని ఆలయానికి ఆనంద నిలయం అని పేరు సార్థకమయ్యాయి శ్రీనివాసుని గర్భాలయ గోపురానికి ఆనంద నిలయమని పేరు కూడా అందుకే దీనికి ఇంకొక కథ కూడా ఉంది స్వామి భూలోకానికి వచ్చినప్పుడు తన ఆనంద నిలయ విమానంలో వచ్చినట్లు ఒక పురాణం చెప్తుంది చాలా మంది భక్తులకు విమానంతో సహా భగవంతుడు దర్శనం ఇచ్చినట్లు చాలా చోట్ల చెప్పబడింది శంఖరాజు కథలో భగవంతుడు నీవు నన్ను ఎలా చూచావో అలా విమానంతో సహా విగ్రహం గుడి నిర్మించమని ఆదేశించినట్లు ఉంది సంఘటన తెలుసుకుని ఆదిశేషుని తక్కువ అంచనా వేయవద్దు సాక్షాత్తు నారాయణనికి శయ్య భగవద్ అనుగ్రహంతో భగవంతుని మోయగల సామర్థ్యం కలవాడు ఈ బ్రహ్మాండాన్నంతటినీ తన పడగమీద మోయగల సామర్థ్యం కలవాడు భగవంతునికి చాలా సన్నిహితులు ఎంతటి వారికైనా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి బ్రహ్మ వాయువు సరస్వతి భారతీదేవిలకు తప్ప మిగతావారందరికీ ఎప్పుడో ఒకప్పుడు కలి ఆవేశం కలిగి తారతమ్య జ్ఞానం స్వల్పకాలం పోయే అవకాశం కలిగి తానే గొప్పవాడన్న అహం కొద్ది క్షణాలు అజ్ఞానానికి దారితీసి తనకన్నా పై కక్షల్లోని వాయుమూర్తిని ధిక్కరించటం జరిగింది శేషునికి గర్వభంగం అయ్యింది తారతమ్యంలో పై చెప్పిన ఆరుగురి తర్వాత ఎరుడ శేషా రుద్రులు వస్తారు వారు ఒకే కక్షలో ఉండి సమానులు ఇదే విషయం పురాణాల్లో స్పష్టం చేయబడింది బ్రహ్మాండాన్ని తన పడగలపై మోసే శేషుని గురించి ఆ శేషుని బ్రహ్మాండంతో సహా మోస్తున్న వాయు గురించి ప్రస్తావన ఉంది కనుకనే వాయువే జీవోత్తముడని ప్రతిపాదించడానికే ఈ సంఘటన వీరందరినీ మోసే విష్ణు కూర్మం భగవంతుడు ఇలా శేషాచలమని గాని శేషాచల గోవిందా అని కాని తలచినప్పుడల్లా అహంకారం జీవికి ఎంత అనర్థమో గుర్తులు రావాలి ఈ క్షేత్రానికి వస్తే పుణ్యం కానీ దర్పం అధికారం గర్వంతో గనక ఇక్కడికి వస్తే అనర్థం అన్న విషయం మనకు జ్ఞాపకం ఉండటానికే ఈ వృత్తాంతం